మధేనువై కలిగ నీ ధరణి పాములు వలసిన వారికి విధులు అందరు జీవులే ఆయా కర్మము బొంది బుద్ధులెప్పుడు వేరు కొందరు స్వర్గము కోరి సుఖింతురు కొందరు నరకానగూలుదురు దేవుడిందరికి దిక్కయుండును భావాభావమే బహువిధము దేవతల మృతాధీనమై మనిరి తోవనే ధనుజులు కందరికి పొంచి గలిగినదే దట్టపు మనసులే తమకొలది ఇట్టే శ్రీవెంకటేశుడు చేసిన ఎట్లవు ఆతడు అదివో ఎదుట